ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణస్పత ఆనశ్రున్వన్నోద సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ం పూర్ణమమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యం శాంతిశాంతిశ్శాంతి సహోవాచార్గ్య ఏవాయం దిక్షు పురుష ఏతమే అహం బ్రహ్మోపాసే ఇది ఈ ఉపాసనల యొక్క స్వరూపం చాలా చిత్రంగా ఉంటుంది మీరు దేని ఎందైనా చేయవచ్చు అనగా దే ఏ వస్తువునైనా ఉపాసనకు ఆలంబనంగా మీరు స్వీకరించవచ్చు కాబట్టి ఈ వస్తువులలా మారుతున్నప్పుడు సూర్యుడు చంద్రుడు అల మారుతుంటే ఉపాసనలు మారిపోతాయి వాటి ఫలములు కూడా మారుతాయి కానీ ఉపాసము ఒక్కటి ఉపాసించబడేది భిన్నము కాదు ఒకే పరమాత్మ రూపాలతో ఉపాసింపబడతాడు ఇప్పుడు ఉపాసనా పద్ధతి మారుతుంది అంటే ఆవిటర్ ఏ రూపంగా ఉపాసిస్తారో రూపమే మారిపోతూ ఉంటుంది తర్వాత ఉపాసన మారినప్పుడల్లా ఫలం కూడా మారుతుంది ఒకే ఫలాలు సేమ్ ఉండవు భిన్న భిన్నాలుగా ఉంటాయి కానీ ఉపాసము ఒక్కటి ఉపాసించబడేది మాత్రం ఇన్ని కాదు ఒక్కటి దీనికి లోకంలో మామూలుగా ఇప్పుడు గృహం ఉందనుకోండి ఇంటి యజమాని ఒకడు ఉంటాడు ఇంటికి ఆ యజమాని భార్యము భర్త అనే రూపంగా ఉపాసిస్తుంది ఉపాసించడమేగా కలిసి ఉండడం అంటే ఉపాసించడమే ఏదో అప్పుడప్పుడు దెబ్బలు అడుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా ఉపాసించడమే అవుతుంది అది అలాగే పుత్రుడు కూడా ఉపాసిస్తాడు అదే మనిషి ఉపాసిస్తాడు కానీ వేరే రూపంగా ఉపాసిస్తాడు తండ్రి అనే రూపంగా ఉపాసిస్తాడు పెద్ద తండ్రి ఉంటే కొడుకు రూపంగా ఉపాసిస్తాడు ఉపాసనా పద్ధతులు వేరు ఫలాలు వేరు ఉంటాయి భార్యకి వచ్చే ఫలం వేరు ఉంటుంది కొడుకు వచ్చే ఫలం వేరు తండ్రికి వచ్చే ఫలం వేరు భిన్న భిన్నాల ఫలాలు ఉంటాయి ఉపాసనకి కానీ ఉపాస్యము ఒక్కటే వాడు ఒక్కడే ఇంతమంది ఉండరు ఒక్కడే ఉంటాడు ఇది ఉపాసనలో ఉండే మౌలిక రహస్యం చిత్రం ఏమంటే భారతీయ సమాజంలో మన హిందూ సమాజంలో ఎప్పుడు ప్రవేశించిందో తెలీదు బహుశా పన్నెండు పదమూడు శతాబ్దాల్లో ప్రవేశించిందనే చరిత్రకారులు అంటే చరిత్ర అంటే మామూలు మీకు హై స్కూల్లో కాలేజీల్లో చెప్పే చరిత్ర కాదు స్పిరిచువల్ హెరిటేజ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆ చరిత్రకారులు అంటారు పదకొండు పన్నెండు శతాబ్దంలో ఎప్పుడో ప్రారంభమైంది అదేమిటంటే ఉపాసనాభేదంతో పాటు ఉపాస్యంలో కూడా భేదము ఉందిట ఉపాస్యంలో భేదం ఉపాసన ఎలాగూ భేదమే సత్యమేమిటి ఉపాసనలో భేదం ఉన్నది కానీ ఉపాస్యమొక్కటి కానీ సంహౌ ఆ మిడివల్ పీరియడ్లో ఉపాస్యము కూడా భిన్నము అది హిందూ ధర్మానికి అవన్నతి అప్పటి నుంచి హిందూ ధర్మం పడిపోతూ పడిపోతూ పడిపోతే వచ్చింది దీన్ని మళ్ళీ స్వామి వివేకానంద నిలబెట్టి ప్రయత్నం చేశాడు మళ్ళీ ఆ ఏకత్వాన్ని తీసుకొచ్చి నిలబెట్టాల లేకపోతే దాన్ని మీరు నిలబెట్టలేరు నిలబడదది ఏకత్వాన్ని తీసుకొస్తేనే వెళ్ళబడుతుంది ఆ అంచతనే మీకు ఇప్పుడు ఉదాహరణకి వైష్ణవులు ఉన్నారనుకోండి వాళ్ళు విష్ణువుని ఉపాసిస్తారు శైవులు శివుని ఉపాసిస్తారు వాళ్ళు ఏమనుకుంటారు విష్ణువు వేరు శివుడు వేరు ఉపాస్యమే భిన్నం తప్ప ఉపాస్యమొక్కటి ఉపాసనలోనే భేదం ఉందని అనుకుంటారా అనుకోరు ఆచార్యులే అనుకోరు సామాన్యులు అనుకోవడం ఆచార్యులే ఆ తప్పు దాన్ని పట్టించేశారు సమాజాన్ని సో ఉపాస్య భేదం ఎప్పుడైతే వచ్చేసిందో ఉపాసనాభేదం అంగీకృతం ఉపాస్య భేదం ఎప్పుడైతే వచ్చిందో అది ఆ ధర్మానికి అవన్నతి ఆ హిందూ ధర్మం డౌన్ అవుతూ వచ్చింది ఆ కారణంగా ఇక్కడ ఒకే పరమాత్మని అనేక రకాలుగా మనం ఉపాసన చేస్తున్నాము ఉపాస్యంలో భేదము లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్తే స్పష్టంగా చూడవచ్చు మంచిది కారుజ్యుడు ఏమంటున్నాడంటే నేను ఈ దిక్కులయందు పురుషుడు దిక్కులయందు అధిష్ఠితుడై ఉన్న పరమాత్మ చైతన్యము పురుషుడంటే అది అర్థం ఆ పురుషుడిని నేను ఉపాసన చేస్తున్నాను అని ఇంకో ఉపాసనని సజెస్ట్ చేశాడు దిగ్దేవత అధికారం దిక్కులే దేవత సంధ్యావందనంలో ఉంది సంధ్యావందనం చేసే వాళ్ళకి తెలుస్తుంది ఓన్నమ ప్రాచ్యై దిశే తూర్పు దిక్కుకి నమస్కారం యాశ్చ దేవత ఏత్యాం ప్రతి వసంతి ఏ దేవతలైతే ఈ దిక్కునందు ఉన్నారో దిక్కుకి నమస్కారం అలాగే ఇంకో దిక్కుకి నమస్కారం సో ఆ రకంగా దిక్కు దిక్దేవతకి వైదిక సంప్రదాయంలో ఉంది సో దిక్కుల ఎందు ఉండే పురుషుణ్ణి నాలుగు దిక్కులు ఎందుకు ఉండే పురుషుడిని నేను ఉపాసిస్తున్నాను సహోవాచ అజాత శత్రు వెంటనే అజాతశత్రువు ఆయన మాటకు అడ్డు తగిలి ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాడు ఎందుకంటే ఇంకా అలా ఊరికే చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్ కదా ఆయనకి తెలుసున్న సమాచారం అంతా కూడాను మా మైతస్మిన్ సంవధిష్టా చాలేవా ఇంకేపాటి కాపేసే ఇంక చెప్పొద్దన్నారు అలా కాదండి మీకు కేవల దిగ్దేవత రూప బ్రహ్మోపాసన తెలుసు ఉండొచ్చు విశేషణాలు గుణాలు తెలుసు ఉండకపోవచ్చు కదా అంటే నాకు ఆ గుణాలు కూడా తెలుసున్నాయా మహాశయ ద్వితీయ అనపగ ఇతి వై అహమేతముసే ఇది నేను ఆ దిగ్దేవతని ఆ దిక్కులందలి పురుషుణ్ణి ద్వితీయుడు అని ఉపాసిస్తాను అదే గుణం అయింటి ఎప్పుడు రెండోది ఉంటుంది తూర్పు అంటే పడమరు ఉంటుంది పడమర్ లేని తూర్పు ఉండదు ఎడమ అంటే కుడు ఉంటుంది ఎడమనేది ఒక్కటే ఉండదండి కుడు ఉంటేనే ఎడము ఉంటుంది అది ద్వితీయ కాబట్టి ద్వితీయత్వము అనే గుణము కలిగిన అధిదేవత అనపగత్వము ఇంకో గుణం అనపగ అంటే విడిపోకుండుట రెండోది ఉండుట ఆ రెండోది ఎప్పటికీ విడిపోకుండుట తూర్పు నుంచి పడమర్నే మీరు విడదీయలేరు రెండు ఉంటాయి తూర్పు ఉంటే పడమరుండి తీరు ఉంటే రెండు ఉంటాయి లేకపోతే రెండు పోతాయి అంతేగాని ఒకటి ఉండి ఒకటి లేకపోవడం అనేది కుదరదు అది అనపగాహ ఈ రెండు గుణములు కలిగి ఉన్నట్టుగా నేను ఉపాసన చేస్తున్నాను అంతవరకు వాళ్ళ సంభాషణ భాష్యకారులు దిక్షు కర్ణయో హృదిచ ఏకాదేవత దిక్కులు వేయదు చెవులు వేయదు చెవులకి దేవత దిగ్దేవత దిశోమే శ్రోత్రే శ్రిత శ్రోత్రగుంహృదే విని ఉంటారు మీరు ఎలా చెప్తూ ఉంటారు ఈ మంత్రాలు ఏదో చెప్పేస్తూ ఉంటారు అడాడి అడాడిగా చెప్పేస్తారు సుస్వరంగా చెప్తే అందరూ పుణ్యాత్ములే సుస్వరంగా చెప్తే తిరుపతి దేవస్థానం లో పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఉండి ఆ ధర్మరక్షణ పరిషత్ నిర్వాహకులు పెద్దవాళ్ళు వాళ్ళ కంప్లైంట్ ఏమిటంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాతో వాళ్ళు అన్నారు వాళ్ళ కంప్లైంట్ ఏమిటంటే వేదం ఉదయం రెండు గంటలు సాయంకాలం రెండు గంటలు పారాయణ చేయాలని ఒక స్కీమ్ ఉంది వేద పారాయణ స్కీమ్ అది ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు పెట్టించారు ఎప్పుడో నాలుగు శతాబ్దాల క్రితం ఆ స్కీమ్లో వేద పండితులకి ధనం ఇస్తారు ప్రభుత్వం అదే టీటీడీ ధనం ఇస్తుంది ప్రభుత్వం ఏం కాదు టీటీడీ ఇస్తుంది వేద పండితులు నియుక్తులు అవుతారు వాళ్ళ డ్యూటీ ఉదయం రెండు గంటలు సాయంకాలం రెండు గంటలు ఇంకా మధ్యలో ఉండక్కర్లేదు వాళ్ళు ఉదయం రెండు గంటలంటే ఏడు తొమ్మిదో ఏదో అనుకోండి సాయంకాలం రెండు గంటలు గవర్నమెంట్ ఉద్యోగాల్లో మధ్యలో పారిపోవడాలు ఇవే ఉంటాయి కాబట్టి వాళ్ళు గంట కూడా ఉండ మధ్యలో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు జేకెన్న డు ఎనీథింగ్ ఇంకో విధమైన కెరీర్ పెట్టుకుని వాళ్ళు ధనాన్ని సంపాదించవచ్చు వీళ్ళిచ్చి ఒక సంభావన అనే పేరుతో ఇస్తారు బానే ఇస్తారు ఏమిస్తారో ఇస్తారు ఉదయం రెండు గంటలు సాయంకాలం రెండు గంటలు ఉండట్లేదు గంటే ఉంటున్నారు గంట కూడా ఉండట్లేదు నెంబర్ వన్ కొని ఏదో అంతమాత్రమనుకుంటే వేదం పారాయణ చేయటం ఉద్దే ఏదో గుడి చేసి వెళ్ళిపోతున్నారు తప్పం పారాయణ చేయట్లేదు అదో కంప్లైంట్ ఇంకో కంప్లైంట్ ఏమిటంటే సుస్వరంగా చెప్పట్లేదు ఇంక ఇప్పుడు ఏం చేస్తారు ఆ చెప్పేది ఏదో సుస్వరంగా చెప్పట్లేదు ఎందుకు చెప్పారు ఇదంతా నేను సో దిశోమే శ్రోత్రే శ్రీతాహ దిక్కులు శ్రోత్రము నుండు గలవు అని వేదమంత్రాల్లో ఉంటుంది మీరు వినుంటారు దేవాలయాల్లో చెప్తూ ఉంటారు అక్కడి నుంచి చిన్న ముక్క దేవాలయం అని చిన్న ముక్క దొరికితే దాంతో పక్కకు వెళ్ళిపోతుంది ఇది ఒక ధోరణి డైగ్రెషన్ అనివే ఆ దిక్కులకి దేవతలు ఎవరో తెలిసినా అశ్విని దేవతలు దిగ్దేవతలు అశ్విని ఆ అశ్విని దేవతలు ఈ హృదయమున దిక్కులందుండే పరబ్రహ్మ శ్రోత్రమునందు కర్ణములు చెవుల ఎందు ఉండేటువంటి దేవత అంటే చెవి అనే ఫంక్షన్ దేవత యొక్క అనుగ్రహం చేతనే పనిచేస్తుంది హృదయంలో ఉండే దేవత ఆ పరమాత్మ ఆ పరమాత్మయే దిక్కుల దిగ్దేవతగా చెవుల శ్రోత్రస్య శ్రోత్రంగా హృదయమునందు ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు ఆ పరమాత్మని నేను పాశనిస్తున్నాను ఈ గుణములు చెప్తున్నారు ఆయన అవియుక్త స్వభావం ఈ అశ్విని దేవతలు ఉన్నారు చూసారా ఎప్పుడూ విడిపోరు ఎప్పుడు కలిసే ఉంటారు ఎప్పుడూ విడిపోరు అలాగా వేదంలో ఆ గణం అలా చెప్పబడుతుంది కాబట్టి అది గుణం గుణ అది గుణం కాబట్టి ఎప్పుడైతే ఎప్పుడూ విడిపోకుండా ఉంటారు కదా అశ్విని దేవతలు వాళ్ళకి గుణం ఏమిటవుతుంది ఇవో ఇవే గుణాలు గుణస్తవత్వం వాళ్ళలో ఒకడు కనపడ్డాడంటే రెండో వాడు ఉండి తీరుతాడు ద్వితీయవత్వం రెండవ వాడు కలిసి ఉండుతా రెండో వాడు ఎప్పుడూ ఉండాలి ఎప్పుడు ఒంటదిగా ఎప్పుడూ కనపడ్డాడు రెండో వాడితోటే కనపడతాడు అదో గుణం ఇంకో గుణం అనపగత్వం అవివియుక్త అవియుక్త అన్యోన్యం దిశం అశ్వినో్చర్మిత్వాత్ సో ఈ రకమైన ధర్మము ఏమిటి ఎప్పుడు ద్వితీయంతో ఉండడము ఆ తర్వాత ఎప్పుడు విడిపోకుండా ఉండడము రెండు ఒకటే అయింది ఇంటర్ రిలేటెడ్ అయింది ఇంటర్ చెప్తే సద్వితీయత్వము నెగిటివ్గా చెప్తే అనపకత్వము అదే అయింది ఈ రెండు లక్షణములు దిక్కులకి అనపకత్వం అంటే అన్యోన్యం అవియుక్త ఒకదాని ఒకరి నుంచి ఇంకొకళ్ళు విడిపోరు ఈ రెండు లక్షణములు దిక్కులకు అశ్విని దేవతలకు సమానము కాబట్టి ఈ ఉపాసనలో ఆ గుణములు రెండు ప్రముఖములైన స్థాన ప్రముఖమైన స్థానంలో ఉన్నాయి తదేవచం ఉపాసకస్ ఉపాసకుడికి ఫలము కూడా అదే ఉపాసనని బట్టి ఫలం ఉంటుంది ఫలము ఇచ్చేవాడిని బట్టి ఉండదు ఉచ్చుకునేవాడిని బట్టు ఉండదు ఉపాసనని బట్టి ఫలం ఉంటుంది శ్రీరామకృష్ణ గారు ఓ చెప్పేవారు ఓ చిన్న పిట్ట కథ ఒకటి చెప్పేవారు ఉపాసనని బట్టి ఫలం ఉంటుందని చెప్పడానికి ఒక దగ్గర వజ్రం ఒకటి ఉంది ఈ వజ్రాన్ని నౌకరి చేతికిచ్చి అరే మన రోడ్డు చివర కూరగాయల షాపు వాడు ఉన్నాడు కదా వాడు ఈ వజ్రాన్ని కొంటాడేమో చెక్ చేయని పంపించాడు ఆ కూరగాయల షాపు వాడి దగ్గరికి తీసుకెళ్ళి వజ్రం ఇచ్చి వజ్రం కొంటావా అని అడిగాడు అడిగితే వాడు చెక్ చేసి ఆ కొంటాను బాగానే ఉంది ప్రకాశిస్తుంది అంటే ఎంత ఇస్తావు బార్టర్ అంటే ఓ బుట్ట వంకాయలు ఇస్తాను నీకు ఇష్టమైతే తీసుకోలే తెలియదు అవి బుట్ట వజ్రం రదయా అది చాలదు అంటే ఇంక నేను అంతకంటే ఎక్కువ ఎవరు ఇష్టం అయితే వీళ్ళకి పో అంటే వీడు వాపసు వచ్చేస్తాడు అమ్మడా అభిప్రాయం కాదు అసలు ఎవరి సంస్కారం ఎలా ఉంటుంది ఆ తర్వాత ఈ వజ్రాల ఇతరుడు యజమానుడు ఆ సేవకుని ఇంక పిలిచి ఈసారి నువ్వు ఆ బియ్యం వ్యాపారస్తుడు ఒకడున్నాడు బియ్యం టోకన్ బియ్యం అమ్ముతాడు అతని దగ్గరికి పట్టుకెళ్ళి అమ్మ చూపు అని అమ్మక్కర్లేదు అమ్మ చూపడమే వెళ్తాడు చూసి పరిశీలించి బాగానే ఉన్నట్టుంది కొంటారస పంట కొంటాను ఎంత ఇస్తారంటే ఓ బస్తా బియ్యం ఇస్తాను అంటే సాలరీని ఇంకొంచెం ఎక్కువ వాళ్ళంటే ఒక బస్తా బియ్యం ఇష్టమైతే బియ్యం అయితే అప్పుడు ఆ వజ్రాన్ని మళ్ళీ ఒక వజ్రాల వ్యాపారస్తు పంపిస్తాయి అమ్మ చూపుతాడు వాడు చూసి ఓ లక్ష రూపాయలు ఇస్తానయ్యా ఇష్టమైతే ఈ లబ్తి అని అతను అంటాడు లక్ష రాదండి వజ్రం కదా రెండు లక్షలు అవుతుందంటే నో లక్ష ఇస్తాడు తీసుకొచ్చేస్తాం దాని ఖరీదు పది లక్షలు వాస్తవంలో సో ఈ రకంగా ఈశ్వరుడు ఈశ్వరుడు అనంతుడు మీరు ఈశ్వరుణ్ణి నాకు మీసాయిపించవయా అని మీరు ఉపాసన చేయొచ్చు ఆ ఫలం అదే వస్తుంది మాకు డబ్బు ఇప్పించు అనే ఉపాసన ఉంది మంత్రం ఉంది యక్షాయ కుబేరాయ వైశ్వానరాయ ధనం దేహి దాపయ స్వాహ మంత్రం ధనముని ఇమ్ము దాపయ అంటే ఇప్పించు ఇచ్చి వాళ్ళు ఎవడో చుట్టుమక్కల ఎవడో ఉంటారు కదా వాళ్ళ చేత ఇమ్ము అని మంత్రం సో అక్కడ ఎవరు కుబేరుడు కుబేర రూపంగా ఉపాసించబడి పరమాత్మ ఒకే పరమాత్మ కానీ రూపం మారిందే కుబేర రూపము సో ఫలం డబ్బు కుబేరుడు ఉపాసన చేస్తే సో ఈ ఉపాసనలు చాలా చిత్రంగా ఉంటాయి లోకంలో ఉపాసనలు గట్టిగా ఉంటాయి గట్టిగా చేసి వాళ్ళు ఉంటారు తర్వాత ఉపాసనని బట్టి దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలా అహంకారంగా ఉంటారు అలా కోపంగా కూడా ఉంటారేమో అని అనిపిస్తున్నప్పుడు ఈ ఆత్మధర్మాలు ఏముండవు అంటే అహింస సత్యము ఇలాంటివి ఏముండవు ఏదో అడావిడిగా ఉంటారు నేను ఈ ఉపాసన చేస్తున్నాం ఆ ఉపాసన చేస్తున్నాం అంటో గొప్పగా చెప్పుకుంటాను నేను ఆయన అలా చెప్పేస్తున్నా ఉంటే విని ఏమలా చెప్పేస్తున్నాడు ఎవరిలో ఇంకొకళ్ళు చెప్పాలి కానీ ఆయనేలా నేను శ్రీదేవి ఉపాసకుడరు మన అలా గంభీరంగా చూసి ఆ పోనీ అక్కడ రాపచ్చా నాగదేవతో ఉపాసకుడ నాగదేవతో ఉపాసకుంటారు కిషన్ మాతంగి ఉపాసకుడీ సేస్ లైక్ దాట్ యు ఫీ యూ షుడ్ నాట్ టాప్ లైక్ దాట్ అంటే అతను చేస్తున్న ఉపాసనలన్నీ సత్యమే అనే అభిప్రాయంతో నేను చెప్తున్నా సత్యమే అయినప్పుడు హీ షుడ్ నాట్ టాక్ లైక్ దాట్ సత్యమైనప్పుడు ఇంకా సత్యము కాదనుకోండి సపోజ్ సత్యమే అయ్యి ఉంటుంది నేను ఐ ఎస్ బట్ హీ స్పీకింగ్ ద ట్రూత్ అది హీ షుడ్ నాట్ టాక్ లైక్ దాట్ నేను జాతకం చూశానంటే ఆ భవిష్యత్ అంతా నా కళ్ళ ముందు అలా కనబడిపోతుంది హీ సేమ్ భవిష్యత్తు కనబడుతుంది చూడండి ఎంత అసందర్భంగా మాట్లాడుస్తున్నాడు ఆయన ఉపాసన పేరుతో అలా ఉంటారు వేషం కూడా దానికి తగ్గట్టుగా వేస్తారు బాగా ఎరుపు రెడ్ కలర్ రెడ్ వస్త్రం ధోతి రెడ్ ఉత్తరయం రెడ్ మాలలు రెడ్ బొట్టు రెడ్ అంతా రెడ్ చుట్టూ ఫొటోలు రెడ్ ఫ్లవర్స్ రెడ్ అంతా రెడ్ రెడ్ రెడ్ రెడ్ ఉపాసపడి ఉంటే అలా ఉండాలి కాబట్టి ఒక అభిప్రాయం రజో గుణం తెలిసిపోతుంది కదా వెరీ అమేజింగ్ ఎనీవే అగైన్ లిటిల్ డైవర్షన్ సో వీ విల్ కమ్ బ్యాక్ ఆ ఫలం ఉపాస్యమో ఒక్కటే కానీ ఫలాలు మారిపోతాయి మీరు ఉపాసన చేసి బదులు పెట్టాయి ఆ మంత్రం ఉంది కదా ఫలాన్ని చెప్పే మంత్రం సయ ఏతమేవముపాస్తే ఎవడైతే ఈ దిక్ దిక్కుల ఉండే పరమాత్మను ఈ విధంగా ఉపాసన చేస్తాడో ఈ రెండు గుణములు ఉన్నవాడిగా వాడికి ఫలం కూడా ఉంటుంది ద్వితీయ వార్హ భవతి వాడు ఎప్పుడూ వాడి పక్కన వాళ్ళు ఉంటారు ఒక్కడో ఉండడు ఒక్కడో అలా వేలమోహం వేసుకుని నడిచిపోతూ ఉండడం ఉండదు వాడి పక్కన ఎప్పుడూ ఒకళ్ళో ఇద్దరు లాగా తోకలాగా ఉంటారనమాట సో అదొక స్టేటస్ ఎప్పుడు పక్కన ఒకడు ఉండడం స్టేటస్ ఇప్పుడు మీ సంజీ మీరే పట్టుకుని మీ బస్సు మీరే ఎక్కి మీ పనులు మీరే చేసుకుంటే పక్కన ఎవడైనా ఉండి చేస్తుంటే సెక్రటరీ లాగా ఒకడు ఉంటాడు ఎప్పుడు అది ఆ ఫలం ఉపాసన అంతేకాదు గణావిచ్ఛేద ద్వితీయవత్వంచ స్మాత్ గణశ్చిద్యతే ఎప్పుడు పక్కన రెండో వాడు ఉంటాడు సెక్రటరీ ఏ సెక్రటరీ అన్నట్టు టక్ మన ఎస్ సార్ పరిగెత్తుకొచ్చి రెండో వాడు ఉంటాడు ద్వితీయ అంటే భార్య అని కూడా అర్థం ద్వితీయ సద్వితీయ ద్వితీయవాది అంటే భార్య ఎప్పుడు పక్కన ఉంటుంది మెడిటేషన్ చేసేప్పుడు కూడా బాధ్యతతో కలిసే మెడిటేషన్ చేయటం అలాగేదో ఉంటుంది మెడిటేషన్ ఒక్కళ్ళే చేస్తారు కానీ సద్వితీయపోవతి ఇతల ఈ ఉపాసకుడు యొక్క ఫలం ఆ విధంగా ఉంటుంది సరే నైన్స్ తర్వాత అస్మాత్ గణహానఛిద్యతే గ్రూప్ ఉంటుంది వీడి చుట్టూ ఆ గ్రూపు ఎప్పుడూ కూడా బ్రేక్ అవ్వదు ఏమిటి గ్రూప్ అంటే ఏమిటంటే పుత్రుడు పౌత్రుడు మొదలైన గ్రూపు అని ఆశ్చర్యంగా అదే చుట్టూ చుట్టూ జనాలు ఉంటారు బంధువర్గం అందరూ ఉంటారు కొంతమందికి అదో ఇష్టం ఒంటరిగా ఉండలేను ఏకాంతంలో ఉండడం వాళ్ళ వల్ల అవదు చుట్టూ ఏదో నలుగురు ఐదుగురు ఉండాలి భాష్యకారులు తదేవచ ఫలం ఉపాసకస్య సరే ఉపాసకుడికి లభించే ఫలం కూడా అదే ఏమిటది గణావిచ్ఛేద సంతానము మొదలైన వారి యొక్క గణము విచ్ఛేదము కాకుండా అంటే అందరూ అలాగా కలిసి ఉంటారు అనమాట ద్వితీయంచ ఎప్పుడూ తోడుగా ఒకళ్ళు ఉండుట అది కూడా దానికి ఫలమే గారిజ్యుడు పాపం ఇంకా అయిపోలేదు ఆయన ఆయన కడుపులో ఇంకా ఇవ్వకుండా ఉపాసనలు ఉన్నాయి ఆయన ఇంకా చెప్తున్నాడు సహోవాచ గార్గ్య మళ్ళీ గార్జ్యుడు ఇలా చెప్తాడు య ఏ వాయం ఛాయామయ పురుష అది ఇప్పుడు అర్థం ముందు నిలబడితే ప్రతిబింబాన్ని పరబ్రహ్మ ప్రతిబింబం ఉంటే చైతన్యం ఉంటే సర్వమును చైతన్యంగా దర్శించాలి చైతన్యం తప్పింకేది లేదు ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమాలో అర్ధరాత్రి చూపిస్తాడు అర్ధరాత్రి వర్షం పడుతుంటే గడియారం పన్నెండు కొడుతుంటే చీకటి కనపడి కనపడనప్పుడు ఎవడో ఒక మనిషి కోర్టు నల్లటి కోర్టు ధరించి అలాగే డిటెక్టివ్ స్టోరీ సో పూనంబాకం హైవే మీద ఒక్కడు నడిచి వెళ్తున్నాడు డిటెక్టివ్ యుగంధర్ డిటెక్టివ్ రోజు అలా ఉండేది సో అది నడిచి వెళ్తుంటే వాడి షాడోలో అవి ఈ కెమెరా షాడోస్ ఉంటాయి వీడికి నల్ల అసలే నల్లటి కోటు చదివేది షాడో అర్ధరాత్రి వర్షం పడింది అమావాస్య చీకటి ఏదో రేదో కుక్కలు అరుస్తూ ఉంటాయి ఇదో సీదు అబ్బా అంత భయంకరంగా చూపిస్తారు ఆ షాడోస్ కూడా కాలితేనండి ప్రకాశమే షాడోస్ రూపంగా కనపడుతున్నాయి ఆ నల్లటి కోర్టు వేసుకున్నవాడు ప్రకాశంలోనే కనబడతాడు వాడి నీడ అది కూడా ప్రకాశంలోనే భాషిస్తుంది కాబట్టి సర్వము ప్రకాశమే సినిమా తెరమేట అదేవిధంగా ఈ సృష్టిలో సర్వము చైతన్య పింకేమైతే సర్వము చైతన్యమే జడంగా కనబడేది కూడా చైతన్యమే ఇప్పుడు మనిషి నిలబడితే నేడ ఆ నీడ కూడా చైతన్యమే ఇప్పుడు చైతన్యము నేడ రూపంగా ఉంది కాబట్టి ఆ చైతన్యానికి పేరు ఛాయామయ పురుష అని పేరు చైతన్యాన్ని ఈ మైకి కొంచెం పెంచండి ఛాయామయ పురుష బాగుంటుంది అని ఆ చైతన్యానికి పేరు ఈ కిందకుండేనే బాగుంటుందా కిందకే ఉండాలి జాయి గారు అయ్యి నోటి దగ్గర పెట్టుకోవడం కష్టం కదా హెరిట్రైస్ సో ఆ ఛాయామయ పురుషుడే పరబ్రహ్మ ఆ నేను ఉపాసన చేస్తాను అంటే తన నీడకేసి చూసి ఆహా ఆ పరమేశ్వరుడు ఈ ఉన్నాడు కదా అని ఉపాసన చేస్తాను ఏతమేవాహం బ్రహ్మోపాసే శరీరఛాయ తన దేహము యొక్క నేడనే బ్రహ్మగా ఉపాసన చేస్తాయి ఇది అజాతశత్రువు అది కూడా తెలుసు ఆయనకి తెలియంది లేదు సహోవాచ అజాతశత్రు అది నువ్వు చెప్పమని ఆపేసేయమంటున్నాడు అజాతశత్రువు ఎందుకంటే ఆ ఉపాసన నేను ఎరుగుతున్నాయా నేను చేసిన ఉపాసన అంటున్నాడే పైగా గుణం కూడా ఒకటి మృత్యురి వై అహమేతముపాస ఇది ఇది వానుంటే వై అవుతుంది అదే అవాదేశం వచ్చి లోపశాఖలు చేస్తే అకార లోపం వచ్చి సో ఈ ఛాయను ఈ ఛాయాపురుషుణ్ణి నేను మృత్యు రూపము అని ఉపాసన చేస్తున్నాడు మృత్యు కూడా పరమేశ్వరుని యొక్క రూపమే అది కూడా లైఫ్ అండ్ డెత్ రెండు కూడా ఈశ్వరుని యొక్క తత్వము ఈశ్వరుడే ఆ రూపాలుగా ఉన్నాడు నేను ఆ విధంగా ఉపాసన చేస్తున్నాను అని చెప్పాడు దీనికి ఉపాసన గురించి శంకరులు ఛాయాం బాహ్యే తమస్య్యాత్మే చ ఆవరణాత్మకే అజ్ఞానే హృదిచ ఏకాదేవత అది అది ఒక్కటే దేవత బయట ఉండే ఛాయ నీడ అదొక దేవత ఆ నీడ ఎందు ఉన్న దేవత తమోగుణమునందు ఉన్న దేవత అధ్యాత్మమునందు లేకపోతే ఒక పనిచేయండి తమసి అంటే చీకటి చీకటి అని అర్థం చెప్పండి చీకటి ఎందున్న దేవత చీకటికు దేవత ఉంటుంది కదా అంధకార యా శరీర ఛాయ బాహ్యాంధకారము బాహ్యే తమసి ఈ బాహ్య అన్నది ఛాయాముకు పెట్టద్దు తమస్సు పెట్టండి ఎందుకంటే ఛాయని బాహ్యే అనక్కర్లేదు నీడ ఎప్పుడూ బాహ్యము నుండే ఉంటుంది తమస్సు బాహ్యము కావచ్చు ఆంతరము కావచ్చు కాబట్టి బాహ్యే తమసి బయట ఉండే చీకటి ఆ చీకటి ఎందు ఒక దేవత చైతన్యమే చీకటి కూడా తర్వాత అధ్యాత్మే ఇంకా లోపలికి రండి లోపలికి వస్తే ఆవరణాత్మకే అజ్ఞానే అజ్ఞానం ఉంటుంది ఈ అజ్ఞానము ఆ తత్వము ఆత్మతత్వం తెలియకుండా కప్పేస్తుంది ఆవరణ రూపంగా ఉంటుంది అజ్ఞానం ఈ అజ్ఞానము ఈ మూడు హురదీచ హురదమునందు ఒకే పరమాత్మ గలడు అంటే ఎలాగో తెలుస్తుందండి బయట నేడ రూపంగా పరమాత్మయే ఉన్నాడు రాత్రిపూట చీకటి రూపంగా పరమాత్మయే ఉన్నాడు నాలుగో అజ్ఞాన రూపంగా పరమాత్మయే ఉన్నాడు నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా కూడా పరమాత్మయే గాడు ఇది ఉపాసన ఇకా దేవత ఇక ఆ ఉపాసనలో దేవతకి విశేషణమేమిటి గుణం విశేషణం మృత్యు అదే అదే గుణం మృత్యువు అనే గుణం నేడంటే ఇంకా మృత్యువే సో వెలుతురంటే జీవితం నేడంటే మృత్యుం అలా ఇప్పుడు ఈ రకమైన ఉపాసన చేస్తే ఫలం గురించి చెప్తుంది శృతి సయ ఉపాస్తే ఎవడైతే ఈ నీడను ఈ విధంగా ఉపాసన చేస్తాడో వాడు వాడికి ఏమవుతుంది సర్వం హైవా అస్మిన్ లోకే ఆయువేతి వాడు ఈ లోకంలో సకలమైన ఆయుర్దాయమును పొందును సకలమైన ఆయుధాయం అంటే వెయ్యి ఏళ్ళు రెండు వందల ఏళ్ళు అలా కాదండి వందేళ్ళని అర్థం చూద్దాం భవిష్యత్ ఉండదు వందేళ్ళు నిండా బతికేస్తాడు ఇంకా అంతేకాదు నయనం పురాకాలాత్ మృత్యురాగచ్చతి ఆ టైం వచ్చే వరకు వీడి దగ్గరికి మృత్యువు రాదు వీడు ఏ కాల కిందో పడ్డా కాలువ చేయ విరిగి మళ్ళీ హాస్పిటల్కి పోతాడు తప్ప మరణించడం అనేది ఉండదు త్రుటిలో మృత్యువు తప్పించుకుంటాడే కానీ మృత్యువు మాత్రం వీడి జోలికి రాదు వాడి పూర్ణాభిప్రాయం వచ్చేస్తుంది అది ఫలం అదో ఫలం ఆ ఫలం కొంతమందికి కావాలి అందరికీ అక్కర్లేకపోవచ్చు కానీ కావలసిన వాళ్ళు ఉంటారు మార్కెట్లో అన్ని రకాలు ఉంట అన్ని రకాలకి మార్కెట్లో కస్టమర్స్ ఉంటారు ఇప్పుడు ఈ వంకాయలు ఎవడుకుంటాడండి బాగులేవని మీరు అనొచ్చు మీరు అలా వెళ్ళి ఇంకో గంట తర్వాత వచ్చి చూడండి అక్కడ వంకాయలు ఉండవు ఎవడో కొన్ని పట్టుకు కాబట్టి ప్రతిదానికి ఒక అస్టమర్ ఉంటాడు సో ఫలం సర్వం పూర్వవతి శంకర్ రాయ ఫలం ఇంకేం అంతటా పూర్వంలాగే చూసుకోండి ఇంక మృత్యో రణాగమనేనా రోగాది పీడాభావో విశేష ఏమంటే ఈ ఫలం రిపీట్ చేసినట్టున్నారే ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాగే రోగం వచ్చినా సరే ఏం సరే వాడు పూర్తిగా బతికేస్తాడు అని ఒక ఫలం చెప్పారు కదా మళ్ళీ అదే ఫలం చెప్పారంటే కాదు తేడా ఉందన్నారు ఏమిటి తేడా అక్కడ రోగం వచ్చినా మరణించకుండా ఉంటాడు ఇక్కడ రోగము రాదు మరణించడు అది విశేషం రోగము మొదలైన పేడ ఉండి మరణించకపోవడం అక్కడ విశే అక్కడ ఉంటే ఇక్కడ రోగము లేకుండా చిలకలాగా హాయిగా పూర్తిగా బతికేస్తుంది ఇదో పెద్ద విశేషం ఇది ఉపాసన యొక్క ఫలము అయిపోయా గార్గ్యుడు ఉపాసనలు ఇంకా లేదు ఇంకోటి ఉంది ఆయనకి సహోవాచ గార్గ్య ఆయన ఇంకొక తిప్పుకోకుండా ఇంకొక్క ఉపాసన చెప్తున్నాడు ఏ వాయమాత్మని అహం బ్రహ్మ ఉపాసే ఇది నాలో పురుషుడు ఉన్నాడు కదా నీడలో పురుషుడు ఉండగా లేని నీడకి మూలముందు ఉండే దేహమునందు ఇంద్రియములందు మనస్సును పురుషుడు ఉంటాడు దీని లోపల పురుషుడు ఉంటాడు దీని నుంచి పడే నీడకే ఉండగా దీనికి ఎందుకు ఆ పురుషుణ్ణి నేను బ్రహ్మగా ఉపాసిస్తున్నాను చూడండి పురుషు తానే బ్రహ్మను ఉపాసిస్తున్నాడు అనమాట ఉపాసిస్తున్నాడు తానే బ్రహ్మని తెలుసుకోవట్లేదు ఉపాసిస్తున్నాడంటే భేదం అలాగే ఉంటుంది తెలుసుకుంటున్నాడంటే అభేదం అది వేరే అది మోక్ష ఫలం ఇక్కడ ఉపాసిస్తే ఉపాసనకి తగ్గ ఫలం ఏదో ఉంటుంది ఇంట్రెస్టింగ్ తనలోనే ఆ దేవుణ్ణి ఉపాసన చేసేస్తాడు ఇది ఎలాగంటే ఇలాంటి ఉపాసనలు ఉన్నాయి ఆత్మని పురుష ఇప్పుడు శివుడు షోలం పట్టుకుంటాడు కాబట్టి వీడు పట్టేసుకుంటాడు ఆత్మని పురుష ఎందుకురా షోలం పట్టుకున్నావు అంటే శివుడు నాయందున్నాడు కాబట్టి శూలం పట్టుకున్నాడు ఇప్పుడు ఆత్మని పురుష అని ఇప్పుడు బోనాలప్పుడు రంగం అని ఉంటుంది ఒక అమ్మ ఆ బోనాలు దేవత వచ్చేసి నాలో ప్రవేశించేసింది అని ఆ అమ్మ ఏదో డ్యాన్సో టీచర్సో ఏదో రంగం రంగం అంటారు అది ఏదో ఆవిడ అలాగే ఆవేశపడుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి కానీ దాన్ని ప్రమోట్ చేస్తూ అలా చేసినట్లయితే ఆ లేడీ రంగం వరకు బాగానే ఉంటుంది తర్వాత ఇమోషనల్గా సిహస్ టు సఫర్ అదేమి మంచిది కాదుగా ఇప్పుడు ఏదో అలా ఊగిపోయి ఆవేశం తెచ్చేస్తున్నాయి ఏదో పిచ్చి మాటలు నాలుగు చెప్పేసి ఆ కొరలాతో కొట్టేసుకున్నాయి జంతువులు వేసేసి అల్లరి చేసేసి ఇంటికి వెళ్ళిపోతే ఎవరు నాలుగు డబ్బులు వస్తే నాకు తెలియదు ఏమవుతుందో ఎలా అవుతుందో కానీ ఆమె యొక్క మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి మంచిది కాదండి చూసి వాళ్ళు ఏముందో డప్పులు వాయిస్తారు తప్పట్లు కొడతారు హా హాన్ని కోట్లకు వస్తారు ఎవరిదాన్ని వాళ్ళు టిఫిన్లు లేచకపోతారు ఆ అమ్మ ఆ ఇంటికి వెళ్ళి సఫర్ అవ్వాల్సి ఉంటుంది అలాంటి అసందర్భమైన వాటిని ప్రమోట్ చేయకూడదు ఈ మాట ఎవరైనా వెళ్ళారంటే ఇప్పుడు ధూప్తావరైపోతారు దాన్ని వై ఓంట్ లైక్ ఇట్ ఎక్కడైనా అంతే ఇక్కడ కాకపోతే ఇంకోటి ఏదైనా అలాగే ఉంటుంది సో దే ప్రమోట్ ఇట్ లైక్ దాట్ దే దే కనెక్టెడ్ టు సంథింగ్ ఎల్స్ అండ్ ప్రమోట్ ఇట్ అలాగా ప్రమోట్ చేయడం మంచిది కాదు ఎనీవే ఎవరిష్టం వాళ్ళది వాట్ ఎవర్ సో తన యందు పురుషుడు తన యందు దేవత అంటే వాళ్ళు ఆ దేవత ఏదో కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అభేదం ఏం లేదు దీంట్లో జ్ఞానం ఏం లేదు ఇక్కడ ఉడికే ఉపాసన అంతే అలాగ నాకు హనుమంతుడు పూనేడు అంతే అర్థం నాలో హనుమంతుడు ఉన్నాడు హనుమంతుడు నాలో ఉన్నాడు అని అలాగా ఒక ఉపాసన ఉంటాయి లేకపోతే వెంకటేశ్వర స్వామి నాలో అయ్యప్ప నాలో ఉన్నాడు అయ్యప్ప గట్టిగా ఇలా ఉడికిపోతావు ఎవరు పట్టుకోలేరు కూడా అంత గట్టిగా ఉండుకున్నాడు ఏమో నాకు అర్థం కాదు ఎవడైనా అడ్వైజ్ ఇవ్వాలి ఈ పిచ్చి మానేసేవాయా ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు ఇటువంటి ఎక్స్ట్రీమ్ సెన్సేషన్స్ దే బర్న్ అవుట్ అయిపోతాడు మనిషికి ఉండేటువంటి బ్రెయిన్ నెర్వ్స్ అన్నీ కూడా చాలా ఎక్సైట్ అయిపోయి ఆరోగ్యానికి తర్వాత నిద్ర ఆకెలవరలో నిద్ర లేకుండా ఇటువంటి దుల్లుతూ ఉండాలి అలాంటి దోషాలు వస్తాయి ఇంకా అలాంటివి ఇతర దోషాలు కూడా వచ్చే అవకాశం కానీ ఇది అలాంటిది కాదండి తన ఎందు దేవుడున్నాడని ఉపాసించే లక్షణం సమాజంలో ఉంది సుమా అని నేను మీకు కాంటెంపరీగా చూపించే ప్రయత్నం చేశాను ఇక్కడ అలా కాదు నా ఎందు దేవుడున్నాడు అని మీరు ఉపాసన చేస్తారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మకి అలాగే చెప్పాడు అది ఉపాసన బ్రహ్మంటో ఏమీ లేదు ఆ బ్రహ్మ ఉంది అదే సత్యము జ్ఞానము అనంతం అదే ఆత్మతో అదే ఆత్మను అనుకోవడం అది ఉపాసనది అదేమి జ్ఞానము కాదేం కాదని చెప్పాడు కుమారుల భట్టు ఆయన చూడండి కుమారుల భట్టు మహాపండితులు వేయండి ఆయన అలాంటి ఫిక్సేషన్లో పోయాడు ఎనీవే తత్వ సమన్వయాతి అధికరణలో శంకరులు ఎంత గట్టిగా ఖండిస్తారంటే దాన్ని ఇది ఉపాసన ఇది విన్నాడు ఈయన అజాత శత్రువు ఇది నాకు తెలుసున్న ఉపాసన అంటున్నాడు సోవాచ అజాత శత్రు మామై తస్మిన్ సంవధిష్టాను నువ్వేం చెప్పద్దు అయ్యి ఉపాసన ఉన్నాడు ఆత్మోపాసన అని పేరు దింది ఆత్మో ఆత్మలింగం అంటారు చూడండి ఆత్మలింగము అంటే ఆత్మలింగం అంటే ఉపా ఉపాసనకి కౌంటర్ పార్ట్ ఆత్మలింగం అంటాడు ఇప్పుడు శివలింగం అన్నది బయట ఉండాలి అది వీడు కడుపులో దిగుతుంది కానీ కడుపులో కూడా ఉంటుంది అది ఇప్పుడు లింగములు రెండు రకాలు ఉన్నాయి దేవలింగములు మనుష్యలింగములు దేవతలు స్థాపించిన లింగాలు అంటే స్వయంభూలింగములు అంటారు మనుషులు పెట్టిన లింగాలు ఇప్పుడు కాశీ ఉందనుకోండి ఈ దేవలింగము స్వయంభూ శీశీలము ఇది మన పేటలో ఏదైనా శివాలయం ఉందనుకోండి అది ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం వాళ్ళు మా తాతగారు ముత్తాతగారు అక్కడ పెట్టారు అది మనుష్యలింగము ఈ రెండింటికంటే భిన్నంగా ఆత్మలింగము చూసారా అది కూడా సంథింగ్ లైక్ ఇప్పుడు ఎలా అయితే సర్వమునందు ఆ పురుషుణ్ణి దర్శించామో తన ఆ పురుషుణ్ణి దర్శించుట భావన చేయుట మంచి ఉపాసన ఉపాసనే అద్వైతం కాదు ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఆ పురుషుడు ఏమిటో తెలిసిన ఆత్మల్వి అంటే ధైర్య సాహసములు గలవాడు బెదిరే స్వభావం లేనివాడు అనే ఆ పురుషుడికి గుణం ఇప్పుడు దేవుణ్ణి నాయనుంటే నేను ఇంకా బెదిరిపోవడం ఏమిటి నాకే బెదురు లేదు ఆ విధంగా ఆ పురుషుణ్ణి ఉపాసన చేయటం సో శంకరులు చెప్తారు గుణాన్ని అవన్నీ ఆత్మని ప్రజాపతవు బుద్ధౌ హృది అది ఆత్మని అంటే జీవాత్మయందు తన ఇందు ప్రజాపతి అంటే విరాట్ వీడు సమష్టి వీడు వ్యష్టి కరస్పాండింగ్ ప్రజాపతి అంటే విరాట్ సో ఆత్మా ఆత్మని స్థిత ఆత్మా హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి విన్నారా ఆత్మా ఆత్మని స్థిత ఆత్మా మే ఆత్మని నా స్వరూపమునందు ఉన్నాడు ఉపాస సో అదే శంకరుడు అంటారు ప్రజాపతి అంటే విరాట్నందు బుద్ధౌ బుద్ధి ఎందు హృది చృదయమునందు కూడా ఒకే దేవత ఏకాదేవత అది అదే ఉపాసన అది ఏవతకు ఒక గుణం ఉంది తస్యా విశేషణం ఆత్మన్వి ఆత్మవానితి విశేషణం ఆత్మన్వి అంటే ఆత్మవాన్ ఆత్మవాన్ అంటే అర్థం ఏంటో తెలుసునండి స్వత తన దేహము ఇంద్రియములు మనస్సు తన వశములో పెట్టుకున్నవాడు స్వతంత్రుడు ఆవేశం వచ్చేస్తే నాకు ఒళ్ళు తెలియదు అలా ఉండడం అన్నీ తన వశంలో పెట్టుకునేవాడు ఆత్మను వాడు స్థైర్యము గలవాడు నిలకడ గలవాడు అలా అంటారు వీడికి నిలకడ లేదండి అంటారు ఓ రోజు ఇలా ఉంటాడు ఇంకో రోజు అలా ఉంటాడు నిలకడ లేదు అని అంటారు అలా కాదు స్థైర్యంగా ఉంటాడు ఇప్పుడు పార్టీల వాళ్ళు కూడా కొంతమంది ఒకే పార్టీలో ఉండుకుంటారు ఇటు ఒకటి మార అదే పార్టీలో ఉంటారు మనం ఎంతోమంది ఎరుగుతూ కొంతమంది స్థైర్య ఉండరు ఏ గాలికి ఆ గాలి ఆయారాం గయారాం లాగా ఉంటాం కాబట్టి జీవితంలో కూడా పాత్రదే ఉంది జీవితంలో కూడా స్థైర్యము కలిగి ఉందిట అది గుణం ఆ గుణము ఈ పురుషుని ఎందుకలదు అని ఉపాసన చేస్తే వీడికి ఫలం కూడా దానికి తగ్గట్టుగా అదేవిధంగా ఉంటుంది ఇప్పుడు ఫలం గురించి మంత్రం సయ ఏతమేవముపాస్తే ఆత్మన్ వీహభవతి ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు ఆత్మన్వి అనగా స్థైర్యము వాడు అగుణి ఫలం అధిక ఫలం ఇంకా ఉంది ఫలం ఆత్మన్వి నీ హాస్య ప్రజాభవతి వీడు సంతానము కూడా అలాగే స్థైర్యము కలిగినటువంటి ధైర్య సాహసములు కలిగిన సంతానమును వీడు కలిగి ఉండును అది ఫలం సహ తూష్ణీ మాస గార్గ్య గార్గ్యుడు చెప్దామనుకున్న మాటలన్నీ గార్గ్యుడు నోట్లోంచి లాగేసుకుని ఈయన చెప్పేశాడు ఇంకేం మాట్లాడతాడు మాట్లాడు కోరుకున్నాడు ఒకసారి రాజమండ్రిలో నన్ను ఉపన్యాసం చెప్తున్నారు సుబ్రహస్ గారి సంస్మరణ సభలో భాగవతం మీద ఉపన్యాసం ప్రదేడాది ఒకసారి చేస్తారు సుబ్రహస్ గారి సంస్మృతి సభ భాగవతం మీద చెప్పిస్తారు తౌన్న విద్వాంసు పిలిపించి నేను ఏదో భాగవతం ఏదో ఆమజనమో పుస్తకాలు ఇవేవి చూశాం కాబట్టి నన్ను పిలిచారు ప్రేమగా నేను ఏం చెప్తారు మీరన్నారు అంటే జడభరతోపాఖ్యానం మీద చెప్తాను గంటన్నార ప్రసంగం జడభరతోపాఖ్యానం మీద చెప్తాను వాళ్ళు పత్రిక కూడా వేసేశారు దానికి ఒక పండితుడిని అధ్యక్షుడిని పిలిచారు ఆ అధ్యక్షుడు కూడా భాగవతం మీద అధ్యయనం చేసినవారు పండితులు రాజమండ్రిలో పండితులకు కొదవ ఏమున్నది ఆయన్ని పిలిచారు మంచిగా కానీ భాగవతం స్వరూపణి గారు ఎప్పుడూ అధ్యక్షుడిగా అలాంటి వాళ్ళు ఉండాలని వీళ్ళు ప్రోత్సాహంతో పిలిచారు ఆయన వచ్చి అధ్యక్షుడు తొలి పలుకులు ఉంటాయి కదా ఆయన మొత్తం జడభరత ఉపాఖ్యానం కూడా ఒక యాభై నిమిషాలలో చెప్పేశారు యాభై నిమిషాలు అది తొలి పలుకులు యాభై ఐదు చెప్పేశారు చెప్పేసి ఫైనల్గా వీళ్ళందరూ ఆయన్ని ఆ పండి ఆ పండని సముజ్ఞలు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆయన నేను ఇంకా చెప్పడం తర్వాత ముఖ్య అతిథిని నేను అప్పుడు ఆయన నేను ఇంతవరకు సంగ్రహంగా మీకు జలభరతో పాటిస్తానని చెప్పేసాను ఈ పైన దాంట్లో ఉండేటువంటి విశేషాలని మన స్వామీజీ చెప్తారు అల్లాంటి వైకప్ చేస్తారు ఈ గార్గ్యుడి అప్పుడు నేను ఏం మాట్లాడతాను తూష్ణీ ఉండిపోవాల్సి వచ్చింది ఆయన సభని ముందుకు నడిపించాలి కాబట్టి ఏదో చెప్పారనుకోండి సో ఆ రకంగా ఆయన గాంగ్యుడు చెప్తామనుకున్న మాటలన్నీ నోటి రోజు తీసేసుకుని అజాతశత్రువే చెప్పేస్తే పాపం ఆయన మాట్లాడకుండా ఉండిపోయాడు ఇంకేం మాట్లాడలేదు భాష్యకారులు ఏమంటారో చూద్దాం ఫలం విశేషణం ఫలం కాదు ఆత్మవానికి విశేషణం ఫలం ఈ ఉపాసనకి ఫలం ఆత్మన్వీహవతి ఆత్మవాన్ అది అది ఫలం ఆత్మన్వీ అంటే ఆత్మవాన్ భవతి అంటే నిలకడగలవాడు అగును ఇంకా ఫలం ఉంది ఆత్మన్వినీ హాస్య ప్రజాభవతి వీటి సంతానము కూడా నిలకడగలది ఆ గురు అవును అధిక ఫలం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే బుద్ధియందు తన బుద్ధి ఎందు ఆ పురుషుణ్ణి ఆరోపించుకుని వీడు ఉపాసన చేశాడు కదా బుద్ధుల ఎందు అనేకత్వం ఉంటుంది బుద్ధులు ఒక రకంగా ఉండవు రకరకాలుగా ఉంటాయి అనేక వ్యక్తుల యొక్క బుద్ధులు అనేక విధంగా కూడా ఉంటాయి కాబట్టి ఆ బుద్ధి బాహుల్యం అనేకత్వాన్ని బట్టి ఫలంలో కూడా అనేకత్వం వస్తుంది అంత ఉపాసనని బట్టి ఫలం ఉంటుందండి మీరు ఏ లెక్కన ఉపాసన చేస్తే ఫలం అదేవిధంగా లభిస్తుంది సో అదే అంటున్నారు బుద్ధి బహుళత్వాత్ ప్రజాయాం సంపాదనం బుద్ధి అనేకం కనుక ప్రజ సంపా సంతానమునందు కూడా ఈ ఫలము ఉపాసన చేత సంపాదింపబడుతుంది సం సంపత్తి ఉపాసన అల్పమునందు అధికముని భావన చేయటం ఇప్పుడు అనేక బుద్ధులను బుద్ధులు అనేకం ఉంటాయి కాబట్టి ఈ ఉపాసకుడు ఏం చేస్తాడంటే ఈ నాయందు మాత్రమే కాకుండా నా కొడుకులు కూతుళ్ళు అందరి హృదయములలో కూడా ఈ పురుషుడు కలడు అని భావన చేసేస్తాడు అప్పుడు బుద్ధి బాహుల్యం వచ్చింది దానిని బట్టి సంపద అదే సంపద అంటే అల్పమునంద బుద్ధి అధికము పరబ్రహ్మ సో బుద్ధి ఎందు పరం బ్రహ్మను చేస్తారు సంపద ఉపాసన సో ఆ రకంగా ఆ ఉపాసనకి ఆ పేరు ప్రతీకోపాసన సంపద ఉపాసన అని రెండు రకాలు ఉన్నాయి ఆ విధంగా ఉపాసన చేసినాడు కనుక సంతానానికి కూడా ఆ ఫలం వస్తుంది ఇప్పుడు ఖాళీగా ఉండిపోయింకే మాట్లాడలేదన్నారు కదా దాన్ని భాష్యకారులు వ్యాఖ్యానిస్తున్నారు స్వయం పరిజ్ఞాతత్వేనా ఏం క్రమేణ ప్రత్యాఖ్యాతేషు బ్రహ్మసు అది ఇలాగా ఎన్నెన్నో బ్రహ్మల్ని చెప్పాడు ఆదిత్యుడితో మొదలుపెట్టాడు ఆదిత్య బ్రహ్మ చంద్ర బ్రహ్మ మరో బ్రహ్మ మరో బ్రహ్మ ఎన్ని బ్రహ్మల్ని చెప్తే అన్ని బ్రహ్మల్ని ఈయనేమో కొట్టిపారేశాడు ప్రత్యాఖ్యాతేషు మీరు ఇంక చెప్పొద్దండి తెలుసున్న బ్రహ్మ ఏది అంటూ అలా కొట్టిపారేశాడు అలా కొట్టిపారేస్తే ఇంకా పాపం ఆ గార్జుడు ఏం చేస్తాడు సహా గార్గ్యహ ఎలా కొట్టి కొట్టేశాడంటే తిరస్కరించాడంటే నాకు తెలుసుని చెప్పటం ద్వారా స్వయం పరిజ్ఞాతత్వమైన నాకు తెలుసున్నది మీరు చెప్పకూడదు నాకు తెలియని మీరు చెప్పాలి తెలుసున్నది తెలుసు చెప్పే పిష్టపేషణం అంటారు పిండి రుబ్బేసిన తర్వాత మళ్ళీ ఇంకేం రుబ్బుతారు దాన్ని రుబ్బకముందు వచ్చి రువ్వాలి కానీ గార్ల పిండి వంట చేసేప్పుడు పిండి రుబ్బేయడం అయిపోయింది కోడలు మొత్తం అంతా పిండింతా రుబ్బేసిన తర్వాత అత్తగారు వచ్చి ఇంకోసారి రుబ్బుతారండి ఇంకేం రుబ్బుతారండి సార్ నీ పిష్ట సంస్కృతం పదం ఆ రకంగా స్వయం నాకే తెలుసున్నట్టు అంటే ఇంకా మళ్ళీ ఏం చెప్తాడు సీ క్యాప్ సార్గ్య క్షీణ బ్రహ్మ విజ్ఞాన ఆయనకి బోల్డ్ బ్రహ్మల ఉపాసనలన్నీ తెలుసు ఆయన బోల్డ్ ఉపాసనలు తెలుసు అన్నీ ఏకరవ పెట్టాడు ఇప్పుడు ఇంకేం మిగలేదు ఉన్న సరుకంతా ఖాళీ అయిపోయింది పెట్టెల్లో తీసుకొచ్చిన సామాన్లన్నీ అయిపోయినట్టుగా బుద్ధి ఉండే ఉపాసనలన్నీ ఏకరవ పెట్టేశాడు అన్నీ అయిపోయాడు ఎలా ఉందంటే ఒక ఆయన మంత్రం చెప్తాను మీరు నాకు సంభావన ఏమండి అంటే అది మంత్రం ఓ మంత్రం మొదలుపెడి అది నాకు విన్నదే ఇంకోటి చెప్పండి అది అది విన్నది అలా పది కూడా అన్నీ విన్నదా ఇంకోటి చెప్పండి ఇంకేం రావండి నాకు వచ్చినవి ఆపాలి